ీర్తన సంఖ్య మూడు వందల డెబ్భై తొమ్మిది విచారపరుల వివేకులాలా పచరించి తెలిసి ఆ పగది నడువుడి చేసిన పుణ్యమువల్ల చెలగి దేవతలైరి ఆ సరి పాపమువల్ల నసురలైరి దా సరితనమువల్లదగా నారదులైరి వాసినిందెవ్వరెక్కుడో వడినెంచుకొనుడి విచారపరుల వివేకులాలా పచరించి తెలిసి ఆ పగది నడువుడి ఘనరాజ సగుణాన కలుగు నిహలోకము అనిశము తామసాన తామసానధోగతి మనసి సాత్వికమున మోక్షము సిద్ధించు అనుపమ పదమేదో అది ఎంచుకొనుడి విచార పరులాలా వివేకుల పచరించి తెలిసి ఆ పగది నడువుడి పరగ దేహమూలము ప్రాకృతమైన మాయ అరాసి ఆత్మ నేడార్చు అలవేల్మంగ చిరులనంతర్యామి శ్రీవెంకటేశ్వరుడు సరినిందు మీ బ్రతుకుజాడ ఎంచుకునుడీ విచారపరులాలా వివేకులాలా పచరించి తెలిసియా పగిది నడువుడి